తాన్నే అంటే శారీరుడికి పరమేశ్వరుడికి అభేదం ఇక్కడ శంకరులు చాలా చక్కటి పదప్రయోగం శారీర పరమేశ్వరయోహ అభేద అంతేగాని ఈ మిస్టర్ సోల్స్కి పరమేశ్వరుడికి అభేదమని ఆయన ఏం చెప్పట్లేదు శారీర అంటే శరీరమునందుండే ఆ చైతన్యతత్వము అంటే దాన్నే ప్రాజ్ఞ ఆ ప్రాజ్ఞుడికి పరమేశ్వరుడితోటి అభేదం అంతే తప్ప నేను ఈ దేహము నేను చూడండి ఇవన్నీ కూడా చాలా సూక్ష్మంగానే గమనించాల్సి ఉంటుంది మన మహర్షులు దేవుణ్ణి ఒక మనిషిలోనే దర్శించారు వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి దర్శించినా మనిషిలోనే దర్శించారు వాళ్ళు అధ్యాత్మాన్ని విడిచిపెట్టి అసలు దేవుణ్ణి వాళ్ళు దర్శించమే లేదు అంచేతనే ఇన్ ద థియలాజికల్ సెన్స్ గాడ్ అనేది ఏది కలదో అది మన ఫిలాసఫీలో లేదు దేర్ ఈస్ నో గాడ్ లైక్ ఇన్ సెమెటిక్ రిలిజియన్స్ ఏ లెవెల్లో గాడ్ అనే ఒక ఎలిమెంట్ ఉందో అలాగ లేదు ఇక్కడ ఇక్కడ గాడ్ ఉన్నాడంటే అది ఒక మహాత్ముని అందే ఉన్నాడంటే వాళ్ళు అలాగే దర్శించారు మాతృదేమో భవ మీ తల్లియందు దేవుణ్ణి చూసుకోవాలి ఇతరు ఎవరో ఒక వ్యక్తి ఎందు నువ్వు అలా చూసుకుంటూ చూసుకుంటావు ఫైనల్ గా నీ ఎందు చూసుకో అంతే చెప్పారు తప్ప దేవుడు అనేవాడిని సెపరేట్ గా పైన పెట్టిన థియలాజికల్ గాడ్ ఈజ్ అన్నోన్ ఇన్ ఇండియన్ కల్చర్ తర్వాత వచ్చారు దట్ ఈస్ ది బేసిక్ డిస్టింగ్క్షన్ బిట్వీన్ బిట్వీన్ బిట్వీన్ హిందూయిజం అండ్ సెమెటికరజియన్ బట్ బిట్వీన్ వేదిక్ ఫిలాసఫీ అండ్ ది మోడర్న్ పురాణిక్ రిలిజియన్ మోడర్న్ పురాణిక్ అని అన్నారు ఎందుకంటే వ్యాసమహర్షి శోకాళ్ళు వ్యాసమహర్షి రాసిన మౌలికమైన పురాణాల్లో కూడా అది ఉపనిషత్తుల ధోరణిలోనే ఉంటాయి తరువాతి కాలంలో వచ్చినటువంటి పురాణాలన్నీ ఓ రోజు వచ్చిందినుకో మామూలుగా ఉపనిషత్తులతోటి సంవాద రూపంగా ప్యారలల్గా ఉండే పురాణములు ఇది ఉష్ణు పురాణం మత్స్యపురాణం ఇత్యాదులు వ్యాస మహర్షి వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు మహర్షులు అంటే ఎజీటర్ అని అర్థం ఇచ్చే టైటిల్ ఒకళ్ళో ఇద్దరు శంకరాచార్య అలాంటి శంకరాచార్యే ఇచ్చే టైటిల్ ఎవరి వనిచ్చే జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఎవరి పని ఇచ్చే శంకరాచార్య అలాగా అవి రాసినవి మౌలికం ఆ తర్వాత వచ్చినటువంటి పురాణాలు ఉపపురాణములు ఉపోపపురాణము ఇప్పుడు ఉపపురాణములు అంటే మాఘ పురాణం ఇవన్నీ ఉపపురాణాలు అవి ఉంటాయి లేకపోతే ఏదో గణేష్ పురాణం ఇత్యాదులు ఏదో ఉపపురాణాలు ఉంటాయి ఉపోపపురాణములను ఉంటాయి ఉపోపపురాణములు అంటే మీ తిరుపతి ఒక పురాణం కలహస్తికో పురాణం శ్రీశైలానికి ఒక పురాణం తర్వాత మన తాడిబందికో పురాణం హనుమంతుడి పురాణం ఏదో ఒకటి తాడిబుకి వీటిని స్థల పురాణంలో ఉంటారు ఓ ఊరుకు ఒక్కో ఊరికో ఒక్కో పురాణం మా చిన్నప్పుడు వ్యాఘ్రేశ్వరనో చిన్న ఊరు ఉండేది అక్కడ వ్యాఘ్రేశ్వరుడు ఉండేవాడు దానికో పురాణం ఎందుకంటే ఒక పెద్ద పులి రూపంగా వచ్చి ఆయన ఏదో చేశాడు అప్పటి నుంచి ఆ దేవుడు ఆ శివలింగం వ్యాఘ్రేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధమైందని ఒక పురాణం నేను సరిగా నా పురాణం ఇవన్నీ ఉపోప పురాణము ఇవి చాలామన్నట్టుగా తరువాతి కాలంలో కొంతమంది ఆదర్శ పురాణాలు రాశారు బసవ పురాణము ఎవరో అతను బసవ పురాణం పాల్పురికి సోమనాథం ఎవరైతే వరంగల్ అతను ఎవరు బసవ పురాణం రాశాడు డక్కల్ పురాణము జాంబ పురాణము సూత పురాణము త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఎవరు రాశారు సూత పురాణం ఇవన్నీ వచ్చాయి మీరేదో మీరు మామూలుగా భక్తి టీవీ ఛానల్ చూసి పురాణం అంటే ఏదో దండాలు పెడుతూ ఉంటారు అది వేరే కాబట్టి ఆత్మపురాణం అని వచ్చింది వ్యాసుడు కాదని ఆయన ఎవరిలో కోపం రాశారు ఆయన పేరు కూడా తెలుస్తూ ఉంటుంది ఆత్మపురాణం అంటే మన వేదాంత గ్రంథం ఆయన తెల్ల ఇది ఫలానా స్వామి గడిచితే ఆత్మపురాణమే ఉంటుందండి ఆ వ్యాసుడు కాదు కాబట్టి ప్రాజ్ఞుడే ప్రాజ్ఞుడు శరీరుడు వాడే పరమేశ్వరుడు అంటే అతనే ఒక మహాత్ముడు ఎన్లైటెండ్ సోల్ ఈస్టి కార్ ఈజ్ నో గాడ్ సో టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఏ గివన్ సోల్ దట్ ఆ విధంగానే గాడ్ ని వాళ్ళు ప్రజెంట్ చేశారు ఖుద్ మిలేతో ఖుదా మిలేక బస్ ఖుద్ అంటే సోల్ తన స్వరూపం ఖుదా మిలేక కుదిని లేదో కుదాను లేదో కరెక్ట్ అది ఏమైందో తెలిసినా ఒక ఎన్లైటెండ్ సోల్ ని లైక్ భగవాన్ మహర్షి ఒక ఎన్లైటెండ్ సోల్ ని ఈశ్వరునిగా స్వీకరించేటువంటి వేదాంత అంచేతనే ఒక మహాత్ముడు అన్నారు సంతిక పరమార్థ రూప జోహే ఓహి ఈశ్వర్ కహ్లాతా హైనా ఏదో అనుకారు సత్ ఎవరైతే ఉంటారో ఆయన యొక్క పరమార్థ రూపమే పరమార్థ రూపం ఆ బాడీను అవి చూసుకోవడం కాదు నేను అదే ఈశ్వరుడు మీకు ఒక బాడీని దేవుడు అనుకునేటువంటి సందర్భము ఇది బాగా కరెక్ట్ అయి ఒక సంత్ యొక్క పరమార్థ రూపాన్ని దేవుడు అనుకునేటువంటి తత్వం ఏదైతే కలదో ఆ తత్వాన్ని మీరు పూర్తిగా చెడగొట్టేసి తగలబెట్టేస్తే ఒక బాడీని దేవుడు అనుకునే స్థితికి చేరుకుంటారు అలాగే మన సమాజం ఆ స్థితికి చేరుకున్నారు ఎ బాడీని మనం చుట్టుముట్టూ ఉన్నదా లేకపోతే వైకుంఠంలో ఉన్నదా అనేదే డిఫరెన్స్ మనం చుట్టు వైకుంఠంలో ఉన్న బాడీని దేవుడు అనుకుంటే పర్వాలేదు దట్ ఈస్ అబౌత్ ద రిలిజియన్ ఆపరేట్స్ వైకుంఠంలో ఉన్న దేవుడు కూడా కాదు మన చుట్టుముట్టున్న దేవుడే బాడీయే దేవుడు ఎందుకని అంటే ఆ బాడీకి ఏదో ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఉంది విచ్ ఈజ్ నాట్ దేట్ ఫర్ ఎండ్ బడీ అంటే సమ్ వియర్డ్ క్వాలిటీ ఉన్నట్లయితే వాడి దేవుడు ఇదంతా కూడా ఒక గ్రేట్ ఫిలాసఫీ యొక్క అవనత రూపం అది పడిపోయి పడిపోయి పడిపోయి అలా వచ్చింది అంచేతనే పడిపోవడాలు అనేక రకాలుగా ఉంటాయి ఆకాశం నుండి సింహుశం బండి అందుండి అక్కడి నుంచి అల్లా అలా పడి పడి పడి ఎక్కడో పడుతుంది వెళ్ళది శారీరుడు పరమేశ్వరుడు వేరు కాదు అనే విషయాన్ని మనం ఇంతవరకు చర్చించాం దాన్నే సపోర్ట్ చేస్తూ అదే కఠోపని శత్రులు ఇలా చెప్పారు ఏమని తప్నాగరి ఉన్నాను పశ్యతి మహాంతం విభుమాత్మానం ధీరోను శోచతి స్వప్నజాగరితృశ జీవస్య మహత్వ విభుత్వ విశేషణ మననేనా శోకవిచ్ఛేదం దర్శయన్ నజ్ఞాన్య ఇక్కడ శంకర్ని చెప్పిందే నేను మీకు ఇప్పుడు చెప్పాను నేను యాంటిసిపేట్ చేసి చెప్పే శంకరు ఇప్పుడు ఇక్కడ ఈ మంత్రం ఏమని చెప్తోందంటే చూడండి స్వప్నాంతం జాగరితాంతం అంతం అంటే మద్యం అని అర్థం మద్యం అంటే అయినా టీకాకారులు ఏమన్నా సహా సహాయం చేస్తారేమో చూస్తున్నాను నేను అంతం అంటే అవస్థ అని చెప్పలేము గుడ్ అంతే అంతే అంతహ చూశారు కదా ఆయన పాపం రత్న ప్రభాకరుడు ఇలాంటి ఉపకారం చేస్తూ ఉంటాడు ఆయన దర్శకు ఏదిలోకి ఏమ సాక్షినా ప్రమాత పశ్యతి తమాత్మానమితి సంబంధ ఇప్పుడు చూడండి స్వప్నావస్థ స్వప్నావస్థను ఏ సాక్షి దర్శిస్తున్నాడో మీరు ఒకటి పట్టుకోవాలి మీరు స్వప్నావస్థలో పురుషుడు స్వప్న పురుషుడు కాదు స్వప్న పురుషుడు బెచ్చలెత్తుకున్నాడు వీడు మహారాజు స్వప్న పురుషుడు బెచ్చలెత్తుకున్నాడు మొన్న పొద్దున్న లేచి నేను బిచ్చగాడిని అనుకుంటాడా లేకపోతే నేను బిచ్చగాడినట్టుగా స్వప్నము చూశాను అనుకుంటాడా నేను బిచ్చగాడిని అనుకుంటాను బిచ్చగాడు స్వప్న పురుషుడు వీడు చూసినవాడు వీడు స్వప్న పురుషుడు కాదు స్వప్న పురుషుణ్ణి చూసినవాడు అంటే తానే స్వప్న పురుషుడుగా అభూ తను దర్శించినవాడు కాబట్టి ఎవడైతే ఆ స్వప్న అవస్థను దేనితో దర్శిస్తున్నాడు సాక్షి అంటే వీడు సాక్షి దేనితో దర్శిస్తాడు సాక్షి చైతన్యంతో దర్శిస్తాడు దీపము అన్నింటినీ ప్రకాశింపజేస్తోంది దేనితోటి తన యొక్క ప్రకాశంతో అలాగే సాక్షి తన యొక్క చైతన్యంతో ఆ స్వప్నావస్థనంతనూ ఇప్పుడు దీంట్లో వచ్చిన అజ్ఞానం అనేది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే వీడు స్వప్నం లేస్తాడు నిద్రలు వేస్తాడు నేను స్వప్న సాక్షిని అని తెలుసుకుంటాను అంతే తప్ప నేను స్వప్న పురుషుడను అని భ్రమపడ్డాడు నేను స్వప్న సాక్షిని అని తెలుసుకుంటాను సరిగ్గా ఇలాంటి నిద్ర లేవడమే ఇంకొకటి ఉన్నది సరిగ్గా ఇలా ఇక్కడ నిద్రలేసుకోనే మీరేమని తెలుసుకుంటారు అహం స్వప్న పురుష నా అహం స్వప్న సాక్షి అని తెలుసుకుంటారు అలాగే నిద్రలేస్తాను ఎస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్వయం తస్మై గురుమూర్తాయి ఆ నిద్ర లేచినప్పుడు ఏమని తెలుసుకుంటాడంటే ఈ జాగ్రత్తపురుషుడును నేను కాను అని తెలుసుకుంటాడు నేను జాగ్రత్త సాక్షిని తప్ప ఈ జాగ్రత్త నేను కాను అది అంత కష్టం కూడా ఏం కాదు ఇది వెరీ ప్రాక్టికల్ అండ్ వెరీ ప్రోబుల్ ఇప్పుడు ఇంప్రోబుల్ గా ఉండకూడదు పాఠం ప్రోబుల్గా ఉండాలి ప్రోబుల్ అంటారా ప్లాసిబుల్ అంటారా మీరు అనండి అలా ఉండాలి అలాగే ఉండాలి పాఠం ఇంప్లాసిబుల్గాను ఇంప్రోబుల్గాను ఉండకూడదు ఇప్పుడు మీరు నిద్ర లేవడానికి అవకాశం ఉంది అంటే ఓహో ఉందన్నమాట కొన్ని వేళ కంపితే రేపు ఎప్పుడో నిద్ర లేచేందుకు అవకాశం ఉన్నది అన్నట్టు ఉండాలి పాఠం అంతేగాని పాఠం దాన్ని పాఠం ఉన్నా మన దాన్ని మనం ఉంటే ఉపయోగమే ఉంది ఇప్పుడు చూడండి నేను ఈమెకు భర్తను అని వీడు అనుకున్నాడు అది ఒక రకమైన స్వప్నం దాని నుంచి వీడు నిద్ర లేవడానికి అవకాశం ఉందా లేదా నేను వీడికి తండ్రిని అనుకున్నాడు దాని నుంచి నిద్ర లేచే అవకాశం ఉందా సో హీ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ఐడెంటిఫికేషన్ ఇట్ ఈస్ పాసిబుల్ మీకు ఇది తెలిసిన ఒక బిల్డింగ్ కడతాడు బిల్డింగ్ నాకు ఒక ఆయన చూపించేవారు బిల్డింగ్ ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ సచ్ అండ్ సచ్ స్టోన్ ఇట్స్ ఎ స్టోన్ బిల్డింగ్ స్టోన్ హౌస్ నాట్ బ్రిక్ హౌస్ స్టోన్ సెపరేట్ గా తెప్పించి విశాలమైన ప్రాంగణంలో చుట్టూ గార్డెన్ వాటి పెట్టి ఇట్స్ ఎ స్టోన్ హౌస్ ఆయన చూపించేవారు నాకు ఈ గార్డెన్తో సహా నేను కొని తయారు చేయించానండి ది స్టోన్ హౌస్ ఇది ఇట్స్ మేడ్ ఆఫ్ స్టోన్ అంటే చాలా పర్టికులర్ గా ఇంత గొప్పగా అవనగొగా ఇంత ప్రాచీనమైన పద్దతిలో ఒక వచ్చిన ఇల్లు ఇది అని చూపించి తర్వాత ఈ ఇంట్లోకి చంద్రయానందజీ వచ్చారు ఇంట్లోకి స్వామి దయానంద మహారాజు వచ్చారు మీరు కూడా వచ్చారు అంతకుముందు శృంగేరి వారు వచ్చారు కామకోటి ఆ ఇంటి గురించి చెప్తూ ఉంది వారు దిస్ ఇస్ మై హౌస్ అండ్ వన్ డే హి మోకా anna how could he wake up you know this house is not mine and aina a house ne he surrendered and over flat lo undi gar ee house naadi kaadu nen appudu velli flat ki velli vithike ichcha ante nenu emi cheptunnanante it is possible to wake up this is my house ane antini sthi ane avasthalo undi no ఏమండి దిస్ ఈజ్ మై హౌస్ అనుకున్న వాడు ఏమైపోయాడు నిగేట్ అయిపోయాడు వాడు కంటిన్యూ అవ్వటం లేదు మరి కంటిన్యూ అయ్యేది ఎవరు సాక్షి కంటిన్యూ అవుతున్నాడు అజ్ఞానం చేత ఈ సాక్షియే ఆ పురుషుడు భ్రమ ఉంటుంది మీకు స్వప్నంలో కూడా నేను స్వప్న పురుషుని యొక్క సాక్షి వీడు అనుకోడు నేను స్వప్న పురుషుడు అనే నేను స్వప్న పురుషుని యొక్క ఎప్పుడు అనుకుంటాడు నిద్ర లేచాయకనే అనుకుంటాడు కాబట్టి ఇప్పుడు మనం ఉన్న నిద్ర ఏదిగలదు ఇది ఒక నిద్ర నిద్ర తత్వం అజానత తత్వం తిరిగి పుంగుటయే నిద్ర ఈ నిద్ర నుంచి మనం లేవడానికి అవకాశం ఉంది ధీరుభాయ్ అంబానీ గారు అనుకున్నారు ఈ రిలయన్స్ నాది కాదు అని ఆయన అనుకున్నారు ఏదో టైంలో ఆయన ఆయన నిర్మాణం చేసింది ఆ రిలయన్స్ అంటే తన పెద్దదండో ఏమిటో అనుకున్నారు అంటే అది ఒక సామ్రాజ్యం it's not a small thing under it is the most modern and uh, technologically superior institution reliance wala gas installations ne vatni wall bp an okut unde british petroleum uh, international wall uchi chusi this is world class uh, arcon and certification ichi poyadu walla deguru kuda antha pagabandiga le reliance is a world organization idhi nadi నేను తయారు చేస్తున్నాను నాది అనుకున్న మహాత్ మహాపురుషుడు ఆయన ఒకటి కదా ఆయన ఆయన కూడా నిద్ర లేచి ఉంటాడు నేను హింసిస్తున్నా ఏమని నేను సాక్షిని మాత్రమే ఇదంతా కూడా తయారు చేసిన వాడిని నేను కాను అని ఆ ఆయన నిద్ర లేచి ఉంటాడు ప్రతివాడు నిద్ర లేవాలి ఇట్ ఈజ్ పాసిబుల్ సో ఆ నిద్ర లేచినప్పుడు ఎలా ఉంటుందో తెలుసిన నేను స్వప్న పురుషుణ్ణి కాదు నేను స్వప్న సాక్షి స్వప్నాంతం ఏనా అణు పశ్యే అణు అంటే నిద్రలేచాక అని అర్థం పశ్యది దర్శిస్తాడు సేమ్ వే జాగ్ర జాగ్రత్త అవస్థగా అప్లై చేస్తూ ఉంటాడు మనం చేస్తూనే ఉంటాం ఎట్టించి మనం ఎలా చేస్తామో తెలుసునండి ఉక్రోషంతో చేస్తాం అని చెప్పనే మనకు అది జ్ఞానం బదులు ఉక్రోషం మిగిలిపోతుంది ఉక్రోషం అంటే వీడు నా కొడుకు కాదు అని ఉక్రోషం అది సత్యం అది అది అది అవుట్ ఆఫ్ ప్రస్ట్రేషన్ బయటపడ్డద్ది తప్ప తెలుసుకున్నాం కాదు తెలుసుకున్నదైతే ఎలా ఉంటుందో తెలిసినా ప్రారంభరా ఇలా రెగ్యులుగా క్లసంగా ఉండాలా ఎవరికి వెళ్ళవచ్చో నీకు హెల్ప్ కావాలో చెప్పు అని ప్రేమగా నో కంప్లైన్స్ వాడు నాకేం చేస్తాడనే మాట ఉండదు మనం వాడికి ఏం చేయగలం అనే మాట ఉంటుంది ప్రేమ అంటే మరి అది చూసి వాడికి ఏదైనా సహాయం కావాల్సింది చేసి నాన్న వెళ్దమ్మా నువ్వు నీ భార్యాన్ని పిల్లలు సుఖంగా ఉండండి పోనా పో ఇంటికి పోయి వాటిని అని పంపించి ఇంట్లోకి వచ్చి మనం ఎవరో నితుకు దిని కూర్చోడం ఇది ఇది ఉక్రోషం లేని నిద్ర లేవడం ఉక్రోషంతో నిద్రలేసిన వాడు వీడు నా కాదు తండ్రి కొడుకు కోర్టుకు వెళ్తారు మీకు తెలుసు తెలియదు దడు ఆస్తి గురించి ఆస్తి గురించి తండ్రి కొడుకు కోర్టుకు వెళ్తారు దిగుదా అక్కయాను తముడు కోర్టుకు వెళ్తారు ఆ అక్కయ నాన్న సలహా లేదు మీరు వెంటనే కోర్టుగా శిథం చేసుకొని వెళ్తాను ఆస్తి గురించి అలా వెళ్ళకూడదండి కాదన్నా అంతా మా తమ్ముడే కాద్యష్టం పని తీసుకొని ఉండే తండ్రి తండ్రి ఆస్తి కదా మీకు మీ భర్త అస్తింత మీరు ఇంటికి విచ్చేసుకుంటున్నారు కాబట్టి సరిపడుతుంది యూ హ్యావ్ ఆల్ కాబట్టి ఏదైనా రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయింది అలాగే ఇది ఎంత పెద్ద భ్రమ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి క్రమ్ అవుతుంది ఉంది మీకు లోటు ఉంటే నేను మీ ఇంటికి భిక్షను వస్తానో నేను నాకు భిక్ష పెడతారా లేదా మీకు లోటు లేదు కాబట్టి ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి క్రమవుతా సార్ మరి మా అదర్ సిస్టర్ ఒప్పుకోవట్లేదు అదర్ సిస్టర్ ఒప్పుకోకపోయినా కూడా ఇవి క్రమ్ అవుతుంది ఆయన మీ లెట్ హెల్ప్ పాయింట్ అంటే ఎవరు ఫైట్ చేస్తే వాళ్ళకే దక్కుతుందని ల్యాటేజ్ యూ గివ్ అప్ నిద్ర లేవాలి నిద్ర లేవడం కష్టం నిద్ర లేవాలి ఒకవేళ నిద్ర లేస్తే మీరిక జాగ్రత్త పురుషుడు ఎవరు ఆ జాగ్రత్త పురుషుడనే అజ్ఞానకు లేయచ్చు ఒకదాని తర్వాత ఒకటి పడిపోతాయి అప్పుడు మీరు సాక్షి చైతన్యంగా మిగిలి ఆ సాక్షి చైతన్యము ఏదిగలదో అదే మహాంతం అదే దేశ కాలవస్తు పరిచ్ఛేదములు లేనిది విభుం అది ఏ సర్వ వ్యాపకము ఆత్మానం అదియే నీ స్వరూపము మరి స్వప్న పురుషుడు నీ స్వరూపం కాదు నిద్రలేసించాక మీ స్వరూపం కాదు నిద్ర లేవకముందు మీరే స్వప్న పురుషుడు కానీ నిద్రలేశాక అది మీరు కాదు అలాగే జాగ్రత్త పురుషుడు కూడా మీరు కాదు కాబట్టి మీరు ఆ అటువంటి సాక్షి చైతన్య రూపమైన ఆత్మను తెలుసుకొని మత్వా ధీర ఆ వివేకము కలిగి ఉండాలి వివేకం ఏమిటి మీరు కలగన్నారు నిద్రలేచారు స్వప్న పురుషుడు బిచ్చగాడు నిద్ర లేచారు నేను బిచ్చగాడిని అనుకుంటారా నేను బిచ్చగాడిని కాదు అనుకుంటారా నేను బిచ్చగాడిని కాదు అనుకుంటా అనుకుంటారంటే మీకు తెలుస్తూ ఉంటుంది అలా మీకు తెలుస్తూ అదే వివేకము ఉంటాయి ధీర అంటే అటువంటి వివేకము గలవాడు నేను జాగ్రత్త పురుషులను కాను ఇదే సన్యాసం ఉంటే దీన్నే సన్యాసం ఉన్నాడు అయితే మన జీవితాల్లో ఎలా ఉంటాయంటే బాహ్యంగా సన్యాసం తీసుకోవటం తేలిక ఆంతరములములు సన్యాసము కలిగి ఉండడం కష్టం ఆ సమస్య ఉంటుంది అనిచేతనే మీకు సన్యాసుల చుట్టూ మా అన్నలు తమ్ముళ్ళు కొడుకులు కోడళ్ళు కనపడుతూ ఉంటారు ఏమంటే ఆ కనపడడంలో ఆంతరంలో కనుక ఆ ఐడెంటిఫికేషన్లు అయితే తప్పేట దాని గురించి పూజ స్వామీజీ చెప్పారు ఆయన ఏమన్నారంటే ప్రపంచమంతా నా ఆత్మస్వరూపులే వీళ్ళు ఒక్కళ్ళు మినహాయించి అని అని చెప్పారు ఆయనకి దయ ఎక్కువ పుజస్వామీజీకి దయ ఎక్కువ వాళ్ళని దూరం పెట్టేసి వీరు కష్టపడతాడేమో వీరు దూరం పెట్టినందువల్ల వాళ్ళు కష్టపడతారేమో అని ఆయన మనస్సులో పాపం ఆయనకి దయ అంచేది ఆయన ఏమని చెప్తారంటే అందరూ మనవాళ్ళే కుటుంబ సభ్యులు కూడా మనవాళ్లే వాళ్ళు మన పైవాళ్ళేది కాదమ్మా వాళ్ళు కూడా శత్రువులు కాదు పైవాళ్ళు కాదు వాళ్ళు మనవాళ్లే వసుధైవ కుటుంబకం కదా వసుధ మైనస్ కుటుంబ సభ్యులు కుటుంబకం కాదు అని ఆయన చెప్తారు కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్ దాంట్లో స్పిరిటే మనం తీసుకోవాల్సి ఉంటుంది ది పాయింట్ ఈజ్ ఇట్ ఈస్ గేర్నింగ్ వన్స్ హార్ట్ లేదర్ వాడు నిద్ర లేచాడా ఇంకా నిద్రలోనే ఉన్నాడా ఇంకా కలగంతోనే ఉన్నాడా లేకపోతే నిద్ర లేచేశాడా ఎస్ సాక్షాత్ కురితే ప్రబోధ సమయే ఉన్నాడా లేకపోతే స్వప్నంలో ఉన్నాడా ఆమె నా భార్య కొడుకు అనుకుంటే ఇంకా వాడు కళను కంటూనే ఉన్నాడు అది కళయే అందరిలాగే వాడు మనం చేసి సర్వీస్ ఏమైనా ఉంటే చేయటానికి ఎప్పుడూ సిద్ధమే అందరిలాగే వాడు కూడా సుఖంగా ఉండాలి ఈ భార్య కొడుకు ఇవన్నీ కూడా భూతపూర్వగత్య ఏదో తప్ప దీంట్లో వాస్తవికత లేదు అనుకు న్యాచురల్గా స్పాయింటేనియస్గా వాడు అలా తెలుసుకోగలిగితే దాని పేరే సన్యాసం అని చేతనే శ్రీకృష్ణుడు ఏమంటాడంటే చూడు బాహ్య సన్యాసం కాదుట బాబు కావలసింది ఆంతరమైన సన్యాసం కావాలి అని దాని మీద ఎన్ఫోసిస్తుంటాడు కానీ సమాజంలో మీరు చూసుకుంటే బాహ్యము తేలిక ఆంతరము తేలిక బాహ్యం తేలిక మనుషులు ఎలా ఉంటారో తెలుసిన తేలికైంది చేసి కఠినమైంది పక్కన పెట్టేస్తారు ఇప్పుడు కీర్తన పాడేయాలనుకోండి అన్ని అక్షరాలు బాగా పలుకుతారు మహా ప్రాణవర్ణాలను కూడా తేలిగ్గా పలికే శివేస్తారు తేలిగ్గా అన్ని తేలికగా పలికేస్తారు కఠినమైనవి తేలిగ్గానే పలికేస్తారు తేలికైనవి తేలిగ్గానే పలికేస్తారు అదే సంస్కారం ఎక్కడైనా అంతే తేలిగ్గా ఉన్న పని చేసేసి కఠినమైన పనిని మానేస్తారు ఇప్పుడు గిన్నెలు తవ్వకోవాలనుకోండి పూజ స్వామీజీ చెప్పిన వాళ్ళు గిన్నెలు తోముకునేప్పుడు బట్టలు ఉతుక్కునేప్పుడు బరువైన బట్ట ముందు తుక్కోవాలి ముందు రుమ్మాళ్ళు అలాంటి తేలికాయలు కాదు మంచి పొనుగాటు ఎయిట్ ఫీట్ ధోతి ఉంటుంది చూసారా అది కష్టం ఉతకడం దాన్ని ముందు ఉతికేయాలి పెద్ద బాణం ఉతకాల్సింది లేకపోతే కష్టపడి తోవాల్సిందితో ముందు తోనేసుకోవాలి చెంచాలో అవన్నీ ఆఖరిని తోముకోవాలి అసలు సంస్కారం వల్ల డెవలప్ చేయాలి ముందు హార్డర్ వర్క్ని అటాక్ చేసేసి ఫినిష్ చేయాలి అదొక సంస్కారం అంచేతనే శాస్త్రాన్ని చదివేప్పుడు ఆ సంస్కారం ఉండాలి కఠినమైన అంశాన్ని ముందు బాగా చదవాలి మంచిది ఈ టాపిక్ ఇలాంటిది ఇట్ పుల్ సామ్ టైం ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే జీవుడు ఎవడు స్వప్నాన్ని జాగ్రత్త అవస్థతోటి ఐడెంటిఫై అయినవాడు బద్దజీవుడు స్వప్న జాగ్రత్త వ్యవస్థలను సాక్షిగా దర్శించేవాడు ముక్త జీవుడు వాడు ఫ్రీ అయిపోయినాడు అటువంటి జీవుడు ఎవరు స్వప్న జాగ్రత్త దృశ జీవస్య ఆ జీవుడే మహాన్ వాడే మహాంతం అంటే వాడే విభు వాడే వాడికే వేశాడు ఆ కాబట్టి ఏనా అనుపశ్యతి మహాంతం విభుమాత్మ అన్నారు అక్కడ మహాన్ను విభువు ఎవరు దేవుడా లేకపోతే జీవుడా జీవుడే నిద్రలేచిన జీవుడే మహాంతం యుధుం ఆత్మానం అని వర్ణింపబడ్డాడు కాబట్టి ఈ వాక్యంలో కూడా జీవుడు తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి మత్వా మననం చేయాలి ఏమని నేను స్వప్న పురుషుణ్ణి కాదు స్వప్న సాక్షిని జాగ్రత్పురుషుణ్ణి కాదు జాగ్రత్సాక్షిని కాబట్టి నేను మహాన్ దేశకాల ప్రచ్ఛేదములు లేనివాడను విభు అంటే సర్వప్రాణులలో ఆత్మరూపముగా నేనే ఉన్నాను అని తన స్వరూపాన్ని మననం చేసుకుని అప్పుడు ఏమవుతుంది శోకం పోతుంది శోక నా నశోచతి అంటే అర్థం ఏమైపోయింది ఇప్పుడు శోకము లేని జీవుడంటే ఈశ్వరుడే ఆ పరమాత్మయే ఈ జీవుడే జ్ఞానం చేత పరమాత్మగా నిగ్గు తేలుతాడు అని చెప్పని జీవుడే దేవుడైనాడు కాబట్టి జీవుడు వేరు దేవుడు వేరు కాదు ప్రాజ్ఞాధన్య జీవహ నా ఇది దర్శించేతనే యూ డోంట్ స్టార్ట్ విత్ గాడ్ యు స్టార్ట్ విత్ జీవ అండ్ దెన్ గాడిఫికేషన్ ఆ జీవుడే గాడ్గా నిగ్గుదేను అది మన ఫిలాసఫీ అంటే బాగుంటుంది సరే సార్ థియాలజీ ఉందనుకోండి there is the god in heaven and on earth because he who created the heaven and the earth made man in his image amen our god tane image lo man ni chesinaru tane image lo chesedi ante vedi tane swarupam undisuunte god avutadu ani cheppagane cheppinatlayi ayithe malli aa god ni medhi chila dikaram ee god chesanu ankonde అప్పుడు మీకు ప్రశ్న వేస్తుంది లేదా man మేడ్ మ్యాన్ హిజ్ ఇన్ హిజ్మేజ్ ఆర్ మ్యాడ్ మేడ్ గాడ్ ఇన్హిజ్మేజ్ అని ప్రశ్న వస్తుంది సో ఆ వాక్యాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే జీవుడే ఈశ్వరుడు జీవుడు జీవుడుగా ఉండగా ఈశ్వరుడు అని కాదు పశ్యతినా అను పశ్యతి అనుభవానికి తెచ్చుకున్న జీవుడే ఈశ్వరుడు అని చేతనే ఎన్లైటెన్ ది సోల్ ఈజ్ గాడ్ ప్రాజ్ఞ విజ్ఞానాధి శోక విచ్ఛేదీ వేదాంత సిద్ధాంత వేదాంత సిద్ధాంతం ఎలా ఉంటుందో తెలుసునండి మీ స్వరూపాన్ని తెలుసుకుంటే మీకు శోకము పోగు అని ఉంటుంది అంతేకానే ఎవళ్ళైనా శోకంతో మహాత్ముల దగ్గరికి వచ్చినప్పుడు మహాత్ములు ఆ స్వరూప జ్ఞానం చే శోకము పోయే ఉపాయమే చెప్పాలి తప్ప దాన్ని పక్కన పెట్టి మీరు వాస్తు మార్చుకుంటే మీకు శోకం పోతుంది పేరు స్పెల్లింగ్ మారిస్తే శోకం పోతుంది కారు నెంబర్ మారిస్తే శోకం పోతుంది అని చెప్పకూడదు ఎందుకంటే అలా చెప్పడం ద్వారా మీరు వేదాంత సిద్ధాంతానికి విరోధంగా వెళ్తున్నారు ఆ పని చేయకూడదు ంగ్ అయిపోతుంది అన్నీ శోకాన్ని పోగడతాయో పోగొడతావో అలా జరిగిపోతుంది ఏమో ఉంటుంది ఏదో ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ముందు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఆల్కహాల్ తాగితే ఆరోగ్యం చెడిపోతుంది చెప్తారా లేకపోతే ఆల్కహాల్ తాగిన వాళ్ళకి బతుకున్నంత కాలము ఇన్ఫెక్షన్స్ రావు అని చెప్తారా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావు ఎందుకంటే ఈనాటి వరకు మా శాస్త్రి గారు ఉన్నారు అక్కడ ఆయన మెడికల్ మెడిసినల్ కెమిస్ట్ మోస్ట్ టాప్ మోస్ట్ మెడిసినల్ కెమిస్ట్ ఆల్కహాల్ ని మించిన యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ ఇంతవరకు సృష్టిలో పుట్టలేదు ఈ పైన పుట్టబోగు ఆల్కహాల్ ఇస్ లైక్ అంటే ఆల్కహాలిక్స్ వాడి కింద మీదప్పుడు చేతి రూపాయలు వినకుంటుంది హాస్పిటల్లో పడతాను తప్ప టైఫాయిడ్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళే ప్రసక్తి లేదు ఎందుకంటే టైఫాయిడ్ వాడి దగ్గరికి అసలు గడిగా మనకి వెళ్ళలేదు ఆల్కహాల్ ఇస్తాయి కాబట్టి మనం ఏం చెప్పాలి బోధించేది ఎలా ఉండాలి మిస్లీడింగ్ గా ఉండకూడదు కాబట్టి ధర్మలో గుణాలు ఉంటే ఉండొచ్చు కాదు అది ఇలాంటి పాయింట్ శోక విచ్ఛేదము స్వరూప జ్ఞానం చేతనే కలుగుతుంది వాడిని ఆత్మస్వరూపం వైపు ఇంట్రోస్పెక్ట్ చేసుకునేట్లా మనం వాటికి గైడెన్స్ ఇవ్వాలి కానీ లౌకికమైన గైడెన్స్లో వీలు మీరు హెల్ప్ చేయటం చేయటం అది వేరే సంగతి కాబట్టి ఇది వేదాంత సిద్ధాంతం ఇలా ఉన్నది ప్రాజ్ఞ విజ్ఞానార్థి శోకవిచ్ఛేదా వేదాంతం అంటే అలాగే ఉంటుంది మిగతా చోట్ల అలా ఉండదు ఈ కర్మవాదులు ఉన్నారనుకోండి మీరు కర్మ చేస్తే శోకం పోతుంది అనుకోండి వాళ్ళు మీ స్వరూపం తెలిసింది శోకం పోతుందని వాళ్ళు ఎరగడం ఇక్కడ దీపరిస్తుతి సరి మంచిది తగ్రే యదేహ తదముత్రన్విహ మృత్యోష మృత్యుమాప్ోతి ఇహ నేమ పశ్యతి జీవప్రాజ్ఞ భేద దృష్టి అపమద్ధతి ఇంకొంచెం ముందుకు వెళ్ళండి అదే ఉపనిషత్తులో ఆ ఉపనిషత్తు ఏం చేస్తుందంటే పై జీవుడు ప్రాజ్ఞుడు ఒక్కటే అని పాజిటివ్ చెప్పింది తర్వాత శ్లోకంలో ఎవడైతే జీవుణ్ణి ప్రాజ్ఞుల్ని వేరుగా చూస్తాడో వారు సంసారంలో మగ్గిపోతాడో అని కూడా చెప్తాం పాజిటివ్ నెగిటివ్ ఎలాగంటే ఎదే వేహ ఏ చైతన్యము ఇక్కడ ఉన్నదో సో తద్ అమూత్ర అదియే ఆ సూర్యమండలము నందు కలదు దైత్యమంత్రార్థం యద్ అమూత్ర ఆ సూర్యమండలం అంటే ఏ టూ బి బిటు ఏ అవుతుంది రివర్స్ ఈజ్ నాట్ ట్రూ అని ఇలాంటివి ఏమైనా పెడతారేమో అని ది కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ అలాంటిది పెడతారేమో అని నో ఇట్ ఈజ్ ఐడెంటిటీ ఇట్ నాట్ ఈక్వాలిటీ ఇట్ ఐడెంటిటీ ఈక్వాలిటీలో ఇటు నుంచి అటు సరిపడచ్చు అట్నుంచి సరిపడకపోవచ్చు బట్ ఐడెంటిటీ అంటే ఇట్ ఈస్ ఐడెంటిటీ సో యదముత్ర ఏదైతే ఆ సూర్య మండలాంతర్గతమైన పరమాత్మ గెలడో అది ఇక్కడ ఈ హృదయం నందు కానీ ఎవడైతే నానేమ పశ్యతి అక్కడ ఉన్న దేవుడు ఇక్కడ ఉన్న దేవుడు వేరు వేరు అని ఎవడైతే ఇక్కడ ఉన్న జీవుడు వేర్వేరు భిన్నముడు అని ఎవడు దర్శిస్తాడో వాడు మృత్యువు నుండి మృత్యువును చేరును మృత్యువు నుండి మృత్యువును చేరునంటే అర్థం ఎలాంటిదో తెలిసినది ఎవరైతే యోగము ప్రాణాయామము ఫిజికల్ ఎక్సర్సైజ్లు లేకుండా నచ్చిన ఆహారం తిరుగుతూ సంసారంలో అలాగ వెళ్ళిపోతూ ఉంటారో వాడు ఒక హాస్పిటల్ నుండి మరొక హాస్పిటల్కు వెళ్ళి చూడును అన్నట్టు హాస్పిటల్సే హాస్పిటల్కు చేత ఆ రకంగా మృత్యు అంటే ఒక హాస్పిటల్ అయిన తర్వాత ఒక నాలుగు రోజులు విశ్రాంతిగా ఉండి మళ్ళీ ఇంకో హాస్పిటల్కి పోతూ ఉన్నాడు అంటే హాస్పిటల్స్ ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు ఎంత ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నారో అందరూ మనకు అవసరం పడతారు ఇప్పుడు ఈఎన్టీ స్పెషలిస్ట్ మనం పేరు కూడా ధనం కానీ మనకు అవసరం పడతాడు ఆర్థపీడిక్ మంది ఎందుకంటే ఆర్థోపీడిక్ వై కేర్ ఫర్ ఆర్థపీడిక్ బట్టి మనకు అవసరం పడతాడు న్యూరాలజిస్ట్ ఈజ్ మనకి వీ డోంట్ నీడ్ హిల్ బట్ దాన్ని మనకు అవసరం అవుతారు మనకి అందరూ అవసరం అవుతారు అంటే ఫ్రమ్ హాస్పిటల్ టు హాస్పిటల్ పోతూ ఉంటారు అలాగే ఇక్కడ ఒక మృత్యు నుండి ఇంకొక మృత్యువు అంటే మధ్యలో జన్మవుతుంది బట్ హైలైట్ ఇస్ మృత్యువు మధ్యలో వీడు కూడా ఇంటి దగ్గర విశ్రాంతిగా ఉండి రోజులు ఏవో కొన్ని ఉంటాయి కానీ ఇదే రన్నింగ్ ఆఫ్ దర్ హాస్పిటల్స్ ఎవరు భేద దృష్టి గలవాడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి కూడా జీవుడికి ప్రాజ్ఞుడికి భేదాన్ని దర్శిస్తే మీరు నష్టపోతారు అని చెప్తారు తాని మీద ఆయన అలాగా హేతువులను అలాగా గుమ్మరిస్తూ ఉంటారు అది ధ్యానవుతుంది జీవ విషయస్యా అస్తిత్వ నాస్తిత్వ ప్రశ్నస్ అనంతరం అన్యం వరం నచికేతో వృణేష్ ఇరత్యునాస్తై కామైమానోపీ అలా చంద్రబాబు పూర్తి దా ఇది చాలా గొప్పహేతుంది ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే జీవుడు ఉన్నాడా లేడా అని వీడు ప్రశ్న అయ్యాడు అస్థితికేకే నాజ స్థితికైతే వెంటనే ఆయన యమధర్మరాజు జీవుడు పరమేశ్వరుడు వేరులే అని అనుకోండి సపోర్ట్ అప్పుడు ఏం చేయాలి ఉన్నాడోయా ఉన్నాడు లేకపోవడం ఏంటి మొహం వాళ్ళు అలాగే చెప్తారు చెప్పది ఉన్నాడు వెళ్ళిరా అంటే అయిపోతుంది కదా అలా ఉండవు మరి ఈ వరం ఎందుకు ఇప్పుడు నీకు నీకు డబ్బులు ఇస్తాను మీకు ధనం ఇస్తాను ఇది ఇస్తాను అది ఇస్తాను భోగాలు ఇస్తాను అప్సరస పంపిస్తాను అంటూ ఇవేమో ఇస్తాడు ఇస్తే నాకు అవి నేను అడిగింది అదే చెప్పు అంటే దాన్ని దేవతలు కూడా తెలుసుకోలేకపోయారు రా ఎందుకది అని అంటారు జీవుడు పరమాత్మ కంటే పక్షంలో ఇంత హైకెత్తు ఏముందింత హైప్ ఉన్నాడు రావు జీవుడు లైబ్రరే మాట వాళ్ళ తెలియదు అంటున్నారు ఉన్నాడు వాడే పుట్టి కష్టూ ఉంటాడు లోకానికి ఆ లోకానికి పోతూ ఉంటాడు వాడికి పుణ్యం చేసుకుంటే సుఖం పాపం చేసుకుంటే దుఃఖం వస్తాయి అని మన మహాత్ముడు అనుగ్రహ భాషణం అని చెప్తారు అనుగ్రహ భాషణం అంటే ఇదే ఉంటుంది అలాంటి అనుగ్రహ భాషణం ఒకటి చెప్పేస్తే ఆ ప్రశ్నకు సమాధానం చేయిపోయింది అయిపోయింది దీంట్లో ఆ ప్రశ్నని దాటవేసి ఆ ప్రశ్నకి సమాధానం బదులుగా నీకు నేను మొత్తం సమస్త బ్రహ్మాండంలోని భోగాలన్నీ ఇస్తాను అని అతనికి పక్కన ప్రయత్నం చేయాల్సిన అవసరమే ఉంది కానీ అలా చేశాడు ఎందుకు అలా చేశాడు తెలుసునండి ఈ జీవుడు గురించి కొంచెం ముందుకి సాగదీస్తే వాడే దేవుడు వెళ్ళిపోతాడు ఇట్స్ వెరీ బిగ్ థింగ్ డిటెయిల్స్ మీరు అనుకున్నంత స్మాల్ థింగ్ ఏం కాదు అంత స్మాల్ థింగ్ అయినట్లయితే ఏమున్నాయి ఇప్పుడు కోటేశ్వరు దగ్గరికి వెళ్ళి ఆయన మనలోంచి రెండు తాళాలు వెళ్ళాలనుకున్నాడు రెండు వేరు వేరు తాళాలు ఉన్నాయనుకోండి ఆ తాళం నాకు ఏమైనా ఆ తాళం వెనకాల ఈ చెక్కపిల్లలు పిడకలు దాచుకునేటువంటి కొత్త తాళం అనుకోండి ఇస్తాడు ఆ ఇంకో తాళం జాగ్రత్తగా కనపడకుండా లోపల పెట్టుకుంటాడు అలా కాదు ఒకే కాలం వెళ్ళి అడుగుతుంది ఆ కాలము ఖజానాకి తాళం అది ఇవ్వమని అడిగితే రే నా పొరపాటు నీకు వరం ఇచ్చాను అది తప్ప నువ్వు ఏది కాబట్టి ఈ ద్వైతులు ఉన్నారే వీళ్ళకి ఏది తెలియదు పెట్టదు వాళ్ళు పఠోపనిషత్తులు కూడా వాఘ పురాణ లెవెల్లో చూస్తారు అంచేతనే వాళ్ళకి దాంట్లో అద్వైతంగా కనపడకుండా ద్వైతంగా కనపడుతుంది వీడు జీవుడు గురించి అడిగాడు కదా ప్రశ్న అస్తి చేకే నాణ్యం అస్తి చేకే అని జీవుడు గురించి అడిగారు కదా ప్రశ్న అడిగితే ఈయన అదేదో డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా చెప్పకుండా హే నచికేతో అన్యం వరం వృణేశ్వ అని మనం పెట్టాడు నువ్వు ఇంకో వరం కోరుకో అని మనకు పెట్టాడు నేను కోరుకోకపోతే ఆయనే ఆఫర్ చేసుకున్నాడు మృత్యుదేవత ఏమిటి ఆయా కోరికలన్నింటినీ ఇచ్చి లోభ పెట్టే ప్రయత్నం చేశాడు అంటే నచికేట దృష్టి మళ్లించే ప్రయత్నం చేశాడు కానీ ఆయన మాత్రం క్షవించలేదు తదా ఏనం మృత్యు అభ్యుదయ శ్రేయసమిభాగ ప్రదర్శన అప్పుడు మృత్యుదేవత మమ్మల్ని పెట్టాడు సమాధానం సమాధానం చెప్తాం మొత్తం మీరు ఇక్కడ ఉపనిషత్తు అంతా అక్కడ ఆయన శంకర్లు ఆ మొత్తం అంతా కూడా అలా హీ హోల్డ్స్ ది ఎంటైర్ ఉపనిషత్ ఇన్ హిస్ బుట్టి అండ్ పుట్స్ మ్యాన్ దిస్ ఇస్ సో మొట్టమొదట అభ్యుదయము నిశ్రేయసము అని రెండు ఉన్నాయి అని తెలుసుకో అభ్యుదయం అంటే జీవుడు జీవుడుగానే ఉండిపోయేది అభ్యుదయము జీవుడు దేవుడుగా తీర్చిదిద్దేది నిశ్రేయసము అని చూపించాడు అభ్యుదయం అనేటువంటి జీవులు ఈ అనుగ్రహ భాషణంలో పడుకుందాం అంటే అభ్యుదయం మనం జీవులము కాబట్టి పుణ్యం చేసుకుంటే మనకి పుణ్యలోకాలు వస్తాయి భోగాలు వస్తాయి సుఖాలు వస్తాయి మనం పుష్కర స్నానాలు చేద్దాము ఇది అభ్యుదయం అయితే తప్పేం కాదు పుష్కల పుణ్యం వస్తుంది ఇది అభ్యుదయం నిష్కేయసము అంటే మోక్షం మోక్షం అంటే ఇంకో రోజులో చిన్న చిన్నవి కాదు ఈ చిన్నవాడు పెద్దవాడు అది మోక్షం ఈ తేడాన్ని ఆయన చూపించాడు చూపించి ఇంకా ఏం చూపించాడు విద్యా విద్యా విభాగ ప్రదర్శనైన చది విద్య ఇది అవిద్య అంటే జీవుడు దేవుడు వేరు వేరనుకోవడం అవిద్య జీవుడే దేవుడుగా తీర్చిదిద్దడం విద్య ఈ తేడాను చూపించాడు సో అవిద్యలో అభ్యుదయం ఉంటుంది విద్యలో నిశ్రేయసం ఉంటుంది అవన్నీ చూపించాడు చూపించి విద్యాభీప్తం నమ్మనున్నారు ఇక్కడ ప్రింట్ మిస్టేక్ ఇది తమ్ము ప్రింట్ మిస్టేక్ నమ్మను ఎక్కడుంది ఏ పుస్తకంలో అది కరెక్ట్ విద్యాభీప్సినం మీరు ఒకసారి కఠోపక్ష పుస్తకం కూడా వెరిఫై చేసుకోండి విద్యాభీప్సిం నచికేత ంతా ఇ తర్వాత ప్రశంసించాడు కొనియాడినాడు అరే ఈ చికేతసుడు ఉన్నాడే వీడు విద్యను కోరేవాడు రెండు వీడికి నేను ఎన్ని కోరికలు తీరుస్తానన్నా వాడికి అసలు వాటి తృష్ణ కలుగనే నా అలో రూపంతా అలోభము ఎంత గొప్పవాడు అని ప్రశంసించాడు కాబట్టి పుట్టి బిట్టే జీవుడి గురించి ఇంత ప్రశంసించడానికి ఏముందండి పుట్టే దిట్టే జీవుడు రా బాబు పుణ్యం చేసుకుంటే సుఖం పాపం చేసుకుంటే దుఃఖం ఇంటికి వెళ్ళిరా అంటే అయిపోయాడు దీనికోసం ఇంత ప్రశంస ఏమున్నది అంటే అర్థం అది పుట్టి గిట్టే జీవుడు కాదే అది చాలా పెద్ద విషయం ఇట్స్ ఎ ఇది ప్రశస్య ప్రశ్నపి ప్రశంస ప్రశ్నను కూడా చాలా గొప్పగా ప్రశంసిస్తున్నాడు అయ్యో గోపాయ వీడు వేసిన ప్రశ్న ఉండే ఎంత గొప్ప ప్రశ్న అంటున్నాడు వేసిన ప్రశ్న ఏమిటి వీడు చచ్చిపోయినప్పుడు జీవుడు ఏదైనా ఒకడు ఉందా అని అడిగాడు అక్కడ ఏమీ లేదని కొంతమంది అంటున్నారు ఏదో ఉందని కొంతమంది అంటున్నారు అని అడిగాడు అదేమిటో చెప్తున్నాను అంటే ఇందిరబాబు జీవుడు అనేవాడు ఉంటాడు కర్త భోక్త వేరే ఉంటాడు అని చెప్పి కూడా ఉంచచ్చు కదా ఎందుకు ఇంత దాపతి ఆ ప్రశ్నను ఎంత కొనియాడాడో చూడండి ఏమను కొనియాడ్డాడు ఎదువాచ ఆయన ఏమన్నాడంటే తుర్దర్శం గూఢమను ప్రవిష్టం ద్యుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాగమేణ మధీరో హర్షశోకం జాతి అని చెప్ప్రాడు అని మంతరం చెప్పాడు నువ్వు అడిగింది చూసావా ఏదైనా ఉందా అంత అంతా గాయపడిపోయినట్టేనా అంటే అప్పుడు చెప్తున్నట్టు చూడవ అది అంత తేలిగ్గా తెలిసేది కాదు తమ దుర్దర్శం గూఢం అత్యంత రహస్యంగా హృదయస్థానంలో ఉన్నది అనుప్రవిష్టం సృష్టి పరమాత్మ ప్రవేశించి సందర్భం అది గుహాహితం హృదయ గుహ బుద్ధి గుహ నిక్షిప్తమై ఉన్నది గపరేష్టం చాలా లోతైన విషయమని లోతులో ఉన్నది దేహముందు దేహం వెనుక ఇంద్రియాలు ఇంద్రియాలు కనుక మనస్సు మనస్సు కనుక బుద్ధి బుద్ధి కనుక అహంకారం కూడా సరిపడదు ఆ అంతకంటే ఎక్కువ లోతులో ఉన్నది పురాణం అది దేహం పుట్టినప్పుడు పుట్టలేదు అసలు దానికి కాలమే లేదు ఎప్పుడూ పుట్టలేదు దేవం అది దేవుడు అంటే చైతన్య స్వరూపుడు అర్థం ఆ దేవుణ్ణి మత్వా తెలుసుకుంది ఎలా తెలుసుకుంటారు అధ్యాత్మయోగాన్ని వ్యక్తిగా పట్టుకుంటే తెలుసుకుంటారు అధిభూత యోగంలో తెలిసి ఇదేముండదు అధిభూత యోగం అంటే ఎవడో తెలిసినా డబ్బు సంపాదించడం భోగాలు అనుభవించడం అధిభూత యోగం అధిదైవ యోగం అంటే ఎవడో తెలిసినా ఈ దేవత దేవత దేవత అంటూ ఉపాసన ఆయన హనుమదు ఉపాసనలు ఈయన లలితోపాసన ఆయన ఉన్నాడే ఆయన హాను మాత్రం లలిత ఉపాసపడాలి అంటే ఏంటో మరి అంటే ఇద్దరు వేరు వేరు దేవతలు ఉపాసన చేస్తూ ఉండి ఉండాలి ఐ థింక్ దట్ దట్ మస్ట్ బి ది కేస్ వీళ్ళందరూ అధిదైవ లోకంలో పడి ఉంటారు వాళ్ళకి ప్రయోజనాలు ఉంటాయి లలిత లలితా లోకానికి లెళతారు కొద్ది రోజులు ఉండి మళ్ళీ వాపసు ఏమో భోకాలంలో ఎగరవాళ్ళ మనసులో ఏముందో తెలిసినా కూడా మీరు ఆశ్చర్యపడతారు ఈ హమద్ ఉపాస దగ్గరికి పిశాచారం రావు అమెరికాలో ఉన్న వాళ్ళ దగ్గరికి పిషాచారాలు వస్తున్నాయి లండన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళకి రావు వీళ్ళకి రావు మరి వైద్యులు తక్కువ ఏదో ఉండాలి అంటే ఏదో ఉంటుంది అంటే చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరినీ పిశాచారం తీసుకుంటే వీళ్ళని మాత్రం పీజించాలి ఏదో సమికంలో ప్రయోజనాలు ఉంటాయి ఇవి అధిదైవ యోగము ఈ యోగాలు పనికిరావం పనికిరావంటే ఇక్కడ వర్కౌట్ కావాలి వర్కౌట్ అయ్యిందోట డబ్బు సంపాదించిన భోగాలు అనుభవించే సందర్భంలో అధ్యాత్మయోగం పనికిరాదు ఏమీ అంశం దాన్ని అటువంటి అధ్యాత్మయోగాన్ని మీరు స్వల్పా తెలుసుకోవాలి అధిగమ అంటే తెలుసుకోవటం పొందాలి పొందితే ఆ పరమాత్మ మీకు తెలుసుకోడు తెలిస్తే మీరు ఆ వివేకాన్ని పొందుతారు ధీర అప్పుడు ఈ హర్షము శోకము అనేటువంటి ద్వంద్వాల నుండి మీరు బయటపడిపోతారు అని ఈ ప్రశ్న దేనికో తెలిసినా ఈ సమాధానం ఇది అస్థీర్తి అయితే ఇది దేవుణ్ణి గురించి చెప్పినట్టుందా జీవుని గురించి చెప్పినట్టుందా చూడండి జీవుణ్ణి గురించి చెప్పారు అది గురించి జీవుని గురించి చెప్పారు మీరు దాంట్లో డౌట్ పెట్టుకోరు రెండో అధ్యాయంలో సాంఖ్యాం ఎవరి గురించి చెప్పారు జీవుడి గురించి చెప్పారు అదే అది జీవుడి గురించి చెప్పినట్టుగా లేదండి దేవుడి గురించి చెప్పినట్టుందంటే మరి తత్వమశే అంటే అలాగే ఉంది ఇది తేనాపీ జీవప్రాజ్ఞయో అభేదే ఇహ వివక్షిత ఇది గమ్యతే ఆ సమాధానాన్ని బట్టి చూస్తే కూడా మీకు ఒకటి అదే అదేమిటంటే ఆయన అడిగినది జీవతత్వం అన్నట్టుగా ప్రశ్న ఉన్నప్పటికీ ఈయన పరమాత్మతత్వమే సమాధానంగా చెప్పేటంటే ఆ జీవుడే దేవుడు దేవుడే జీవుడు చూడండి తొమ్మిది లోవర్ సైడ్ జీవుడే దేవుడు తొమ్మిది హయ్యర్ సైడ్ దేవుడే జీవుడు అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది మళ్లీ క్లాస్లో దీన్ని ఫినిష్ చేసేద్దాం అయిపోతుంది ఓం పూర్ణమిదం పూర్ణమిదం మనస్సు పూర్ణమదం పూర్ణమేవాశిష్ట